आकाशा पति यदा गागर तरह कृष्ण एंतु कृष्ण गोदावरीवदावरी गोदा तुंगभद्रुंगभद्रमुद्रा वेदाके यदा नद्य स्यंदमाद्रे नुद्रम नु दाकने दा की पेरेंटा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 సుతరాం సత్యాంద్రితే మిథునీకృత్య అహం మమ ఇదమితి నైసర్గి లోక వ్యవహార అందుకనే రమణ మహర్షి కాని శంకరులు కాని దయానంద సరస్వతి కానీ వీళ్ళందరిలో నేను చూస్తుంటాను పరమాంస రామకృష్ణ పరమాంస కానీ వివేకానందులు కానీ వీళ్ళందరూ ఎందుకు మహనీయులు అయ్యారంటే వాళ్లకున్న గోడలు వాళ్ళు పగలగొట్టుకుని హాయిగా ఉన్నారు వాళ్ళ దగ్గరకు వచ్చిన వాళ్ళ గోడలు పగలగొట్టారు వాళ్ళని స్వేచ్ఛలు చేశారు అందుకని మహనీయులు చరిత్ర నిలబడిపోతారు మలయాళస్వామి వీళ్ళందరూ మహర్షి అంటారు ఎప్పుడో ఏంటయ్యా ఇంత మంచి ఉపాధి ఇంత మంచి అవకాశం వచ్చి ఇంత మంచి ఫెసిలిటీ వచ్చి ఇప్పుడు వాడుకోకపోతే ఎప్పుడో మారుతాననేది పొరపాటు అందుకనేనంటారు ఆత్మ సంస్థితి స్వాత్మదర్శనం ఆత్మనిర్ద్వయాత్ ఆత్మనిష్టత రెండవది లేదు ఉన్నది ఏకమైన చైతన్యం దాన్ని గోడ కట్టేస్తున్నాం మనం ఫస్ట్ గోడ ఏంటి నేను అనే తలంపు ఇంకా గోడ మొదలైతే ఇంకా అన్ని గోడలే కట్టుకుంటూ గోడమే ముందు ఏం చేస్తున్నాం మనం ఇంటికి ప్లాన్ తీసుకున్నప్పుడు ఏం చేస్తారంటే మొత్తం ఇంటికి కలిపి పునాది తీస్తారు పెద్ద పునాది అవునా మొత్తానికి కలిపి ఇంకా అక్కడి నుంచి పార్టీషన్లు ఇది బెడ్రూము ఇది కిచెన్ చిన్న చిన్న గోడలు అనమాట ముందు నేను అనే తలంపుతో ఒక పెద్ద గోడ కట్టేసుకున్నాను అంతే పరిధి అసలు అనంతమైన విశ్వ చైతన్యానికి అఖండమైన చైతన్యానికి ఒక గోడ కట్టాము అజ్ఞానంతో ఇంకా ఆ గోడలో గోడలు గోడలు నా భార్య నా భర్త నా పిల్లలు నా ఇళ్లు నా డబ్బు నా సంపాదన నా జీవితం నా బతుకు నా కారు నా పనివాళ్ళు నాది నా బ్యాలెన్సు అది నా బట్టలు నా కట్టులు కాబట్టి ఇక్కడ ఒక పెద్ద గోడ కట్టుకున్నాం మనం నేను అనేది ఒక గోడ తయారైంది అజ్ఞానంతో ఆ గోడలో ఎన్ని గోడలు నాది నాది నాది నాది నాది నాది గోడలు పోనీవేవైనా ఉంటున్నాయా పడుకునేటప్పుడు అన్ని గోడల కుప్పకూలి పడిపోయినట్టు పడిపోతున్నాయి నాకు అనిపిస్తూ ఉంటుంది ఇప్పుడు షాప్ ఉంటుంది కదండి షాప్ ఓపెన్ చేస్తారు కదా దాంట్లో ఈ షాంపూ ప్యాకెట్లు వేలాడి సర్ఫ్ ప్యాకెట్లు వేలాడి బిస్కెట్ ప్యాకెట్లు ఒక్క ప్యాకెట్లు అవి అన్నీ వేలాడి తీస్తుంటాయి ఇలా ఓపెన్ చేయగానే అన్ని వేలాడుతుంటాయి మళ్ళీ రాత్రి వాడు వెళ్ళేటప్పుడు ఏం చేస్తాడు అన్నీ సర్దడు అన్నీ అలానే ఉంటాయి ఆ తలుపులన్నీ అలా వేసేస్తే లోపల ఉండిపోతాయి వెళ్ళిపోతాడు ఇప్పుడు ఏం కనపడవు బయటికి అలానే రాత్రి పడుకునేటప్పుడు ఏ తలుపు ఏ తలంపులు తీయక్కర్లేదు వాడు దేనితిలే తెలియదు తలుపులు మటు చేశాడు వీడు తలంపులు ఏం చేయట్లేదు వీడు వదిలేశాడు అంతే అన్ని యాజిటివ్స్ పడిపోతున్నాయి మళ్ళీ ఉదయం లేవగానే లేచి కూర్చుంటున్నాయి మళ్ళీ నేను నాది నేను నాది నేను నాది నేను నాది నేను నాది ఈ పరిధులు ఈ గోడలు ఇది భరించలేకనే భగవంతుడు మృత్యు అనేది పెట్టాడు ఒక్కరోజు ఎవరు నాన్సెన్స్ వీడు పడలేకపోతున్నా అని ఒకరోజు కట్ చేసి అవతల భార్య ఇంకెక్కడికి వెళ్ళిన నాది నేనంటాడు వీడు పైకి వెళ్ళిన తర్వాత చెప్పండి లేచినప్పటి నుంచి పడుకునేదాకా ఇదే గోల బరిస్తాడు దేవుడు కూడా కొంతకాలం ఆ తర్వాత ఏం చేస్తాడు కటింగ్ వేస్తాడు ఎక్కడ చోట వాడు కటింగ్ చేసే లోపే మనం కనుక సరిగ్గా జాగ్రత్తగా అవగాహన చేసుకుని అనుకోండి హాయ్ అది జ్ఞానం అనేది కాబట్టి ఇక్కడ ఆస్పెక్ట్ని ఆ సిద్ధాంతాన్ని చెప్తూ రమణ మహర్షుల వారు ఆత్మ అనే శబ్దం ఉపయోగించారు అక్కడ ఆత్మ అంటే సబ్స్టెన్స్ మూలం చూడండి ఆత్మ అంటే అర్థమేంటి సబ్స్టెన్స్ మూలం అందుకనే నన్ను ఒక అబ్బాయి అడిగాడు స్వామీజీ ఒక కాలేజీలో స్పీచ్ ఇస్తుంటే ఒక అబ్బాయి లేచి అడిగాడు స్వామీజీ కెన్ యూ ఎక్స్ప్లెయిన్ వాట్ ఈజ్ గాడ్ దేవుడు అంటే ఎవరిని చెప్పగలరా మీరు ఒక్క మాటలో చెప్పండి అన్నాడు మీ ప్రవచనాలు వింటున్నాను నాకు బాగా నచ్చాయి ఒక్క మాటలో దేవుడు అంటే ఏం చెప్పండి అన్నాను అన్నాడు ఏం చెప్తామండి ఒక్కటే మాటలో చెప్పాలి వెంటనే అన్నాను అబ్సొల్యూట్ ఫినామినన్ ఈస్ గాడ్ అంటే పరాకాష్ఠ దేవుడు ఏంటి పరాకాష్ట అన్నిటి యొక్క పరాకాష్ట పరమాత్మ ఇప్పుడు నేను నా పరాకాష్ఠ ఏంటి పరమాత్మ ఈ లోకంలో ఏ వస్తువుని మనం విచారణ చేస్తు దాని పరాకాష్టకు చేరుకున్నాం అనుకోండి అది పరమాత్మ దగ్గరికి వెళ్ళిపోతాం మనం అంతే అంతే ఇప్పుడు ఈ పువ్వు మీద విచారణ చేయండి మీరు కావాల్సి ఉంటే దీన్ని చేసి చేసి చేసి చేసి పదార్థాలన్నీ విడిపోతాయి అంత అణువులైపోతాయి పరమాణువులైపోతాయి ఇంకా లోపలికి వెళ్తాయి ఇంకా లోపలికి వెళ్తాయి ఇంకా ఒక స్థాయికి వెళ్ళేటప్పటికి మనకేం అర్థం కాదు లోకంబులు లోకేశులు లోకస్థులు తెగిన తుదిన లోకం వగు పెంచీకటికి అవ్వలనెవ్వండు నేకాకృతి నై వెలుగొందువాడు ఏ వస్తువునైనా మీరు విచారణ చేస్తూ పోతే దాన్ని సబ్స్ట్యూట్ చేస్తూ పోతే దాన్ని సబ్స్ట్రాక్ట్ చేస్తూ దాన్ని విచారణతో విడగొట్టుకుంటూ విడగొట్టుకుంటూ విడగొట్టుకుంటూ వెళ్ళిపోతే ఎక్కడికి చేరుకుంటే ఇంకా ముందుకు అవకాశం లేదో అది పరాకాష్ట అది పరమాత్మ అక్కడికి వెళ్ళేటప్పటికీ తనూ రూపాన్ని కోల్పోతాడు ఆ రూపమూ పడిపోతుంది స్వరూపమే మిగులుతుంది సాష్ట సాపరాగతి ఉపనిషత్ అంటుంది కాబట్టి ఇక్కడ ఆ స్థితిని ఆ స్వరూపాన్ని ఇక్కడ రమణ మహర్షులు వారు చెబుతూ అది స్వస్థితి అదే స్వస్వరూప ఆత్మ అనుసంధాన స్థితి ఆ స్థితిలో కూర్చుని వాడికి గోడలు లేవు నేను అనే ఉపాధి కూడా జస్ట్ కల్పన నీటి మీద బుడగ ఎలాగో ఆ అఖండమైన అనంతమైన చైతన్యంలో నేను అనే తలంపు ఒక కల్పన నాది అనే తలంపులు కల్పనలు శరీరంతో తాదాత్మ్యము కల్పన శరీరము కల్పన మిగతా శరీరాలు కల్పన ఎలా ఉంటుందనంటే ఇవన్నీ కూడా మనందరినీ ఇప్పుడు మనం చూసుకోగలిగితే ఇప్పుడు ఇది ఒక మహా నీటి ప్రాంతంలో బుడగలు ఒక్కొక్క బుడగ అక్కడ బుడగ అక్కడ బుడగ ఇక్కడొక బుడగ అంతే బట్ ఈ బుడగలన్నీ ఏంటి వీరే వాస్తవమే ఆ వాస్తవంలో కూర్చున్నప్పుడు ఇవన్నీ బుడగలుగా కనిపిస్తుంటాయి బుడగలో దూరినప్పుడు నీళ్లు కనపడవు బుడగే బుడగగా ఒంటరి బుడగగా నేను చిన్న బుడగని నేను చాలా సున్నితమైన బుడగని నేను బ్రాహ్మణ బుడగని నేను శూద్ర బుడగని లేకపోతే నేను జ్ఞాని బుడగని నేను అజ్ఞాని బుడగని ఔపాధికంగా ఇమిడిపోవడం అది ఆ ఉపాధి తీసేస్తే నా గురువు నైవ అలాగనే ఎవరైతే ఆనందంగా ఉంటాడో ఆ సన్నిధిలోకి వెళ్ళగానే మనిషికి కూడా ఆనందమే కలగాలి హాయి కలగాలి ఒక స్వాంతన కలగాలి ఆ శాంతి ఆ స్వరూప స్థితి అంతే అది దాని ప్రభావం అది ఎప్పుడు ఆ కళ్ళు చూసినా ఆ మనిషిని చూసినా ఇది ఉపాధి ఉపాధి కాదు ముఖ్యం ఉపాధిని చూస్తూ అక్కడ ఏమవుతుంది నిరుపాధికమైన స్వరూపాన్ని అనుభూతి పొందుతుంటాం బాగా ఆలోచించండి చల్లనిదనం వేసి మన చేతికి ఇవ్వదు ఇస్తుందా మిషన్ ఏమన్నా మనం వెళ్ళగానే చేయిజాపి ఇలా పట్టుకొని ఇస్తుందా లేదు కనిపించేది ఉపాధి కానీ ఆ అనుభూతి ఏంటి అక్కడంతా చల్లనిదనం అలాగనే మనం ఒక సద్గురు దగ్గరికి వెళ్ళామనుకోండి గోడలు కట్టేవాడు కాకుండా అన్నిటిని తొలగించి స్వస్వరూపాను స్థితిలో అలా ఉండేటువంటి రమించేటువంటి వాడి దగ్గరికి వెళ్ళి ఆ సన్నిధికి వెళ్ళిపోతే మనకు ఆనందం హాయ్ తెలియనిది ఎందుకని యద్భావం తద్భవతి వాడిలో నేను అనే తలంపు ఏమైపోతుందనంటే ఆ మూలాన్ని చూసి చూసి చూసి తలంపు కూడా మూలమైపోతుంది నాది అనుకునే తలంపులు కూడా మూలత్వం వచ్చేస్తుంది ఇంకా వాడు ఏది చూస్తున్నా దృష్టిం జ్ఞానమయీం కృత పశ్యేద్ బ్రహ్మమయత్ కాబట్టిక్కడ ఆ స్థితినే రమణ మహర్షుల వారు చాలా అద్భుతంగా చెప్తూ ఇరవై ఏడో శ్లోకంలో జ్ఞానవర్జిత అజ్ఞాన చేతికి జ్ఞాతుమంతరం కిం స్వరూపేత్యాత్మదర్శనే అవ్యయాభవా పూర్ణ చిత్సుకం ఇంతకు ముందు సత్యం సత్యం అనేది ఏంటి అబాధితం సత్యం శాశ్వతమైనది సత్యం అదే పరమాత్మ అని ఎస్టాబ్లిష్ చేశారు మొట్టమొదటి దాంట్లో ఇప్పుడు జ్ఞానం గురించి తీసుకుంటున్నారు జ్ఞానం అంటే ఏంటనంటే జ్ఞానవర్జిత అజ్ఞానహీన చిత్ జ్ఞానమస్తికిం జ్ఞాతుమంతరం నేను మీ గురించి తెలుసుకోవాలంటే నా బుద్ధిని ఉపయోగించాలి అవునా నా బుద్ధిని ఉపయోగించి మీరెవరు ఏమిటి మీరెక్కడుంటారు మీ ఇంటి పేరేంటి మీ అమ్మగారు ఏం చేస్తుంటారు ఇవన్నీ కనుక్కుంటుండాలి బుద్ధి ఇంద్రియాలు శరీరము వాక్కు ఇవన్నీ ఉపయోగించాలి నా గురించే నేను తెలుసుకోవాలనుకున్నప్పుడు ఈ శరీరం అవసరమా నోరు అవసరమా చేతులు అవసరమా కళ్ళు అవసరమా అసలు ఇన్ఫ్యాక్ట్ ఈ ఇంద్రియాలన్నీ మూసేసుకోవడమే మీ గురించి తెలుసుకోవాలంటే ఇంద్రియాలన్నీ తెరిచిపెట్టుకోవాలి వ్యవహారం చేయాలి శరీరం కావాలి నా గురించి తెలుసుకోవాలంటే శరీరం ముందు పక్కకు పెట్టాలి ఈ దేహ తాదాత్మ్యాన్ని దాటి ముందుకు లోపలికి రావాలి తర్వాత ప్రాణం అవసరమా ప్రాణం కూడా శరీరం ఆడడం కోసమే కానీ నాకు అక్కర్లేదు నిజంగా నాకే ప్రాణం కావాలనుకోండి నిదర్లో నాకు ప్రాణం ఉందన్న సంగతి ఏం తెలుస్తుంది పట్టించుకునే పట్టించుకోను కాబట్టి ప్రాణము శరీరానికే కానీ నాకు కాదు మనస్ అవసరమా మనస్సు కూడా వరకే అవసరం ఎందుకని ఇవేవి అవసరం లేదని చెప్పడం వరకే ఆ తర్వాత మనస్సు పడిపోతుంది బుద్ధి అవసరమా బుద్ధి కూడా అవసరం లేదు ఎందుకని నేను అనే తలంపుకి బుద్ధి కావాలి కానీ ఆ నేననే తలంపు నేను కాను నేను నేనై తలంపుని కాను అని నా నిజస్వరూప స్థితిలో ఉన్నప్పుడు అక్కడ బుద్ధి అక్కర్లేదు మనస్సు అక్కర్లేదు శబ్దము అక్కర్లేదు ఇంద్రియాలు అక్కర్లేదు శాస్త్రము ఇంక అక్కర్లేదు గురువు అక్కర్లేదు ఎందుకని శిష్యుడు లేడు ఎన్ని పడిపోతున్నాయి అక్కడ ఏ అఖండ చైతన్యంలో నిలబడ్డప్పుడు ఇవన్నీ పడిపోతున్నాయో దేహేంద్రియ మనోబుద్ధులతో సహా శాస్త్రంతో సహా గురువుతో సహా అన్ని అందులో పడిపోతున్నాయి పడిపోతున్నాయంటే పడడం కాదు అది లేవు కల్పన బుడగ నీటిలో పడిపోయింది పడిపోయిందంటే ఏం పడింది పడలేదు కల్పన నామ నామరూపాలు పోయాయి కనపడట్లేదు అంటే నీరే నీరే ఉంది బుడగ నీటిలో పడిపోయిందండి నీటిలో పడిపోయిందా బుడగ ఏమైంది బుడగ నీరయింది నీరైపోయిందా అంటే ఇంతకు ముందు కాలేదా ఇంతకు ముందు నీరే ఇప్పుడు నీరే బుడగ ఉన్నప్పుడు నీరే కాకపోతే బుడగ అని గుర్తించిన అజ్ఞానం ముందు చూశారా ఆ అజ్ఞానం పడిపోయిందంటే బాస్ అలాగనే నేను జీవుణ్ణి అనుకునే అజ్ఞానం ముందే అది పడిపోయింది తాను తానే ప్రకాశిస్తున్నాడు ఒక్కసారి ఆలోచించండి ఇప్పుడు ఇక్కడ ఆ నేను అనే తలంపు ఒక బుడగ అంతే బస్ మీకు మంచి ఎగ్జాంపుల్ అది మీరు నిలబడి లోపల చూస్తే ఆ నేను అనుకునేది కనుక ఉపాధితో ఉండే అది ఒక బుడగ బస్ ఆ నేననే ఉపాధి లేకపోతే నీరు చైతన్యం అది అది ఒక్కసారి మీరు ఆ స్థితిని ఒక్కసారి నిలబడితే ఇంకా అయిపోయింది అంతే ఇంకా కథ అంతా అయిపోయింది కథ కంచికి కథ అయిపోయింది అంతటితోటి కథ ఆత్మవిద్య ఆ స్థితి అది పొందడానికి ఏ జ్ఞానం అక్కర్లేదు కానీ ఇవేవి అవసరం లేదు అని చెప్పు తెలుసుకునేదానికి శబ్ద ప్రమాణం శాస్త్రం కావాలి గురువు కావాలి దేహేంద్రియ మనోబుద్ధులన్నీ కావాలి ఎందుకు అక్కడికి వెళ్ళడం వరకు మీకు ఒక చిన్న మాట చెప్తాను ఉపనిషత్తే అంటుంది యతో నివర్తంతే मंत्री एंसा न कर्मण न प्रजया धने न्यागे नएके अमृतत्मा नु अंटे वेदमे कर्म चर्म च पिल लेको पुण्य कावाली यज्ञ अभी ची अंदो अदे वेदं चिट्ठिवरको न कर्म प्रजयाधने्यागे नमृतत्मा अंटी त्यागम इे का भगवदी में चिट्ठवर अध्याय में परमात्मता सर्वधर्मा पित्यज्यमेक शरण व्रजा अहं सर्व पापेभ्य मोक्षा शुच अंत गोप श्लोकों मत भगवदी अ वेदात शास्त्र पिंपारा यार सर्वधर्मा अ धर्मा वे हिंदू धर्म मुस्लिम धर्म क्रैस् अभी का धर्मेंधर्म भाराधर्म अभी का धर्में धर्मे देहधर्मा నేను ఎర్రగా ఉన్నాను నేను తెల్లగా ఉన్నాను నేను పొడుగ్గా ఉన్నాను నేను మగవాణ్ణి దేహ ధర్మాలు దేహ యొక్క వర్ణం దీని యొక్క కులం ఇవన్నిటినీ పరిత్యజ్య ఇంకంతేకాదు ఇంద్రియ ధర్మాలు నేను గుడ్డివాణ్ణి నేను చెవిటివాణ్ణి నేను కుంటివాణ్ణి ఇంద్రియ ధర్మాలు పరిత్యజ్య మనోధర్మాలు నేను సుఖీ నేను దుఃఖి నేను అది నేను ఇది ఆరోపణలు పరిత్యజ్య బుద్ధి ధర్మాలు నేను జ్ఞాని నేను అజ్ఞాని నాకు తెలు ఉంది నాకు తెలివి లేదు నాకు తెలుసు నాకు తెలియదు ఈ జ్ఞానాజ్ఞానాల యొక్క ధర్మాలు బుద్ధి ధర్మాలు ఆరోపణలు పరిత్యజ్య అయిపోయింది దేహము ఇంద్రియాలు మనస్సు బుద్ధి ఇంద్రియ ఇవన్నిటినీ పరిత్యజ్య అంటే ఏంటి దేహము అంటే ఏంటి అన్నమయ ఇంద్రియాధ్యాస ప్రాణమయ మనస్సు యొక్క ధర్మాలు మనోమయ बुद्धियक धर्मालु विज्ञानम इवि पड़ेस्ते आखर के आनंदो ब्रह्म दिव्य आनन्दावल विमाूता जाये आनंदे न जाता जीवंती आनंदम प्रयन्त विशंव भिशं आर्गवी वारुणी विद्या परोमन प्रतिष्ठिता यं वेद प्रतिषती ఉపనిషత్ అంటుంది ఈ అన్నమయ ధర్మాలు ప్రాణమయ ధర్మాలు మనోమయ ధర్మాలు విజ్ఞానం అన్నీ దేహ ఇంద్రియ మనసు బుద్ధి వీటి ధర్మాలన్నీ పడిపోతే చూడండి సర్వధర్మాన్ పరిత్యజ్య ఇంకేం ధర్మాలు నీకేం లేవు ఉండేవి నాలుగే నేను అనుకునే తలంపు బుద్ధి ధర్మం ఆ నేనని లేచిన తర్వాత నాకి తెలుసు నాకు తెలియదు ఇది నాది ఇది నాది కాదు ఈ విభజనలు ఇవన్నీ బుద్ధి ధర్మాలు ఇక అక్కడి నుంచి మనస్సు నాది అనుకున్నది కనుక నేను అనుకున్నట్టు లేకపోతే దుఃఖం అర్థమైందండి నాది అనుకున్నది నేను అనుకున్నట్టు లేకపోతే దుఃఖం నాది అని అనుకోవట్లేదు అది ఏదో చాలా మంచి చేసింది సుఖం ఈ దుఃఖాలన్నీ కూడా మనోధర్మాలు సుఖ దుఃఖాలు ఈ విభజనలు ఇకపోతే ఇంద్రియ ప్రాణమయం శక్తులన్నీ నా మీద ఆరోపణ చేసుకుంటాను నేను శక్తిమంతుణ్ణి శక్తిహీనుణ్ణి ఇవన్నీ దేహధర్మాలు పొట్టివాడిని పొడుగువాడిని తెల్లవాణ్ణి నల్లవాడిని బ్రాహ్మణుని శూద్రున్ని ఇవన్నీ దేహధర్మాలు అందుకనే కృష్ణుడు అంటున్నాడు సర్వధర్మాన్ అందుకనే పంచకోశాల్లో కూడా ఈ నాలుగే కోశాలు ఆనందమయం అనేది కోశం కాదది స్వరూపం దగ్గరికి వెళ్ళిపోతు ఈ నాలుగు పడిపోతే పరిత్యజ్య మాం ఏకం ఏకమై ప్రకాశించే నన్ను అంటే నేనే అంటే ఏంటి తలంపు కాదు నేనుగా ఉండే ఆ మూలంలో శరణం వ్రజ అక్కడ స్థితుడై ఉండు ఆ మూలంలో అహం సర్వపాపే చూడండి ఒక్క పాపం కాదు ఎలా ఎలా పోగొడతారండి సర్వ నుండి ఒక్క పాపం పోగొడితే సరే పది పాపాలు పొంగుట్టాడు సరే అన్ని పాపాల నుంచి నిన్ను తొలగించేసి మోక్ష ఇష్యామి మాసుచహా నీకు మోక్షాన్ని ఇస్తున్నానంటే సర్వ పాపాలు ఎందుకు పోతున్నాయి ఎందుకు పోతున్నాయి ఇప్పుడొకడు బ్యాంకులో పది లక్షలు వేశాడు వాడికి భార్య పిల్లలు ఎవ్వరు లేరు ఒంటరి వాడు కష్టపడ్డాడు బ్యాంకులో వేసుకున్నాడు వినండి శ్రద్ధగా బ్యాంకులో వేసుకున్నాడు వాడికి సడన్ గా ఆరోగ్యం బాగోలేదు ఏదో ఊరెళ్ళాడు చనిపోయాడు ఆ డబ్బు డిపాజిట్ వీడి పేరు మీద ఉంది క్లెయిమ్ చేయడానికి ఎవరు లేరు అదలా రెండేళ్లు మూడేళ్లు నాలుగేళ్లు ఐదేళ్లు ఆరేళ్ళు పదేళ్ళు ఇరవై ఏళ్ళు పోయింది ఎవరు క్లెయిమ్ చేయడానికి లేదు ఎవడు వచ్చి దాన్ని క్లెయిమ్ చేయట్లేదు ఎవరికీ తెలియదు బ్యాంక్ వాళ్ళు అడిగారు వాళ్ళు లేడన్నారు ఏమైపోతున్నది దాని అకౌంట్ క్లియర్ చేసేస్తారు ఇంకా డిపాజిటర్ లేడు కాబట్టి ఆ డబ్బు బ్యాంక్ వెళ్ళిపోతుంది గవర్నమెంట్కి వెళ్ళిపోతుంది అలాగని ఇక్కడ కూడా ఎవడైతే క్లెయిమ్ చేసేవాళ్ళు లేడో వాడు పడిపోయాడు इंकुंडे परमात्मे सर्व पापेभ्य पापमें सर्व कर्मल ज्ञानाग्नि सर्वकर्मा भस्म सात्ते तथा अंट का ये कर्मलते मिली जन्मक हेतु कर्मल कई भिद्यते हृदय ग्रंथि छिद्यर्व संशया क्षीयते चास् कर्माणी तस्म दृष्टे परावरे परावरे ब्रह्मणि दृष्टे सती वेन्नी हई मत पराकाष्ठ देरक तरह वेन्नी पड़नाई ఆ స్వరూప స్థితులు ఆ మూలంలో ఉన్నప్పుడు ఇవన్నీ పడిపోతున్నాయి ఇంకా నేననేటువంటి వాడు కాబట్టి ఆ స్థితిని పొందడానికి ఏ జ్ఞానము అక్కర్లేదు ఆ స్థితి నాదే ఈ లోకంలో మీ గురించి తెలుసుకోవాలంటే నాకు ప్రమాణం కావాలి కానీ నా గురించి తెలుసుకునేదానికి ఏ ప్రమాణం అక్కర్లేదు కానీ నా గురించి తెలుసుకునేదానికి ఏ ప్రమాణము అక్కర్లేదు అని తెలుసుకునేదానికి ప్రమాణం కావాలి ముందు ఎందుకని నేను దేహం కాను నేను ఇంద్రియాలు కాను నేను మనసుని కాను నేను బుద్ధిని కాను సాక్షి చేత కేవలో నిర్గుణశ్చ శంకరులదే నిర్వాణ శక్ంలో మనోబుద్ధి అహంకార చిత్తాని నాహం ఇది నేను కాను అది నేను కాను అని తీసేయడానికి ఒక శబ్దం కావాలి గురువు కావాలి నచ శ్రోత్ర జిహ్వే న నేత్రే ఈ ఇంద్రియాలు ఇవన్నీ నేను కాను అని తెలుసుకునేదానికి గురువు కావాలి శాస్త్రం కావాలి నచ్చ వ్యోమ భూమిర్న తేజోన వాయు పంచభూతాత్మకమైనటువంటి ఈ ఫిజికల్ ఈ సృష్టి నేను కాను అది తెలుసుకునే దానికి గురువు శాస్త్రం కావాలి కానీ చిదానందరూప శివోహం శివోహం అక్కడికి గురువు అక్కర్లే తానైపోయాడు అక్కడ తను కానివన్నీ తొలగించేస్తే మిగిలిపోయేది తానే శిల్పి ఏం చేశాడు కృష్ణుణ్ణి చెక్కాడా కృష్ణుడు కాని వాటిని చెక్కుకుంటూ పోతే మిగిలిపోయేది ఎవరు కృష్ణుడు కృష్ణుడి ముక్కు ఎంత బాగా చెక్కాడు అనంటే ముక్కు ఎగిరిపోతుంది కృష్ణుడు ముక్కుని చెక్కడండి ముక్కు కాని చెక్కుతూ పోతే ముక్కు మిగిలిపోతుంది వాడు ముక్కుని చెక్కాడనుకోండి ముక్కు ఎగిరిపోతుంది ముక్కుని చెక్కడు శిల్పి చెక్కుతాడండి ముక్కు చెప్పండి ముక్కు కాని రాతి ముక్కల్ని చెక్కేస్తాడు ముక్కు మిగిలిపోతుంది కళ్ళు కాని రాతి ముక్కల్ని చెక్కేస్తాడు కళ్ళు మిగిలిపోతుంది దవడ కాని ముక్కల్ని చెక్కేస్తాడు దవడ మిగిలిపోతుంది కృష్ణుని తయారు చేయలేదు అలాగే ఆత్మను ఎవడు తయారు చేయలేడు ఎవడు ఇవ్వలేడు ఎవడైతే ఎరుకలో ఉండడం మొదలు వాస్తవానికి కళ్ళు తెరిచాడో తేలిక పడిపోతాడు మనిషి తేలిక ఉంటాడు హాయిగా ఉంటాడు మనిషి ఎంత ఆ వాస్తవానికి కళ్ళు తెరవండి ఇవన్నీ భౌతికతలండి ఇంకా గోడలు కట్టుకుంటూ గోడలు కట్టుకుంటూ గోడలు పెట్టుకుంటూ ఏం సాధిస్తాం మనం నథింగ్ ఇక్కడ ఉపనిషత్తు కూడా అంటుంది ఇవన్నిటిని తొలగించడానికి ఒక ప్రమాణం కావాలి చిన్న ఒక మాట చెప్తాను ఉపనిషత్తు అంటుంది యతో నివర్తంతే అప్రాప్య మనసా సహా ఆనందం బ్రహ్మణో విద్వాన్ వేదం అంటుంది నేనింత మాట్లాడాను కదా ఎవరైతే నా మాటల్ని పట్టుకుని ఆ స్థితిని పొందాడో ఆ స్థితికి చేరిన తర్వాత ఇక నా మాటలన్నీ మూగబోతాయి ఎక్కడికి ఒక సాధకుడు చేరుకుంటే వేదమే మూగబోతుందో స్వరితము ఉదాత్తము అనుదాత్తము హ్రస్వము దీర్ఘము ప్లుతము శిఖ మాల రేఖ దండ క్రమ గణం పదం జట ఇన్నిటితో అలరారే ఆ వైదిక ప్రకాశం ఆ వేద జ్ఞానం ఆ వేద వాంగ్మయం అవి కూడా మూగపోతాయట ఆ జ్ఞాని దగ్గర ఎందుకని వేదం కూడా అలా మూగపోతుంది ఆ స్థితి మౌనం స్వరూపమది శ్రద్ధగా చూడండి దీనికి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను ఒక పెద్ద ఫంక్షన్ జరుగుతూ ఉంటే ఆడవాళ్ళందరికీ ఒక దగ్గర బఫే పెట్టారు మగవాళ్ళందరికీ భోజనం ఒక దగ్గర పెట్టారు అందరూ తింటూ ఉన్నారు తింటూ ఉంటే లైట్ పోయింది కరెంటు పోయింది పాపం అక్కడ ఏంటంటే ఆ భార్య ఇద్దరు ఊరు ఇద్దరు కొద్దిగా పెద్దవాళ్ళు ఈవిడికి యాభై ఐదేళ్ళు ఆయనకు ఒక అరవై ఏళ్ళు ఇద్దరు వెళ్ళాలి ఊరు కరెంటు పోయింది కళ్ళు కనపడట్లేదు ప్లేట్లు పెట్టేశారు చేతులు కడుక్కున్నారు ఇప్పుడు ఈవిడికి ఏంటి దారి లైట్ లేదు ఏమీ లేదు ఈవిడ ఆ మూల నుండి అక్కడ ఆయన అక్కడ ఎక్కడో ఉన్నాడు మగవాళ్ళ దాంట్లో ఈవిడ ఏవండి వీడికి వినపడింది ఎందుకని రోజు ఇది విని విని విని ఆ శబ్దం కరెక్ట్గా వెంటనే చెవిలా పెట్టాడు వీడు రెస్పాండ్ అవ్వలేదు ఫస్ట్ మాటకి మళ్ళీ వివిడ రెండోసారి ఏవండి అప్పుడు వీడు పట్టాడు అంటే ఆ శబ్దము విన్నటువంటి వ్యక్తిగా అలవాటున్నవాడుగా నా భార్య పిలుస్తుంది అని అన్నాడు అప్పుడు వీడు కూడా ఏమే నేనిక్కడున్నానన్నాడు ఇప్పుడు చూడండి ఎంత అసలు మీరు దీని ఉపమానం చూస్తే అలా స్ట్రెక్ అవ్వాలి మనకు వీడిక్కడి నుంచి అన్నాడు కదా నేను ఇక్కడున్నానని ఈవిడ పిలిచింది ఏమండే అని ఇప్పుడు ఇద్దరు డైరెక్షన్ సెట్ చేసుకున్నారు దేంతో శబ్దం శబ్ద వీడు ఈవిడ ఇద్దరు డైరెక్షన్ సెట్ చేసుకున్నారు ఇప్పుడు ఏంటంటే వీడు ఏమే నువ్వు ఎక్కడున్నావు అంటే ఈవిడంటుంది నేను ఇక్కడున్నా అని అంటుంది ఇక్కడి నుంచి వీడు ఈ డైరెక్షన్ చూసి ఒక రెండు అడుగులు వేస్తాడు ఈవిడ ఏమండి మీరు ఎక్కడున్నారు ఇదిగో నేను ఇక్కడున్నాను వీడి శబ్దం ఎక్కడి నుంచి వచ్చిందో ఆ దిక్కుకు రెండు అడుగులు వేస్తుంది వీడు మళ్ళీ ఏమే ఎక్కడున్నావు రెండు అడుగులు ఈవిడ ఏమండి ఇక్కడున్నాను రెండు అడుగులు ఇలా వేస్తూ వేస్తూ దగ్గరకు వచ్చిన తర్వాత వీడు పట్టుకుంటాడు ఇప్పుడు ఇంక అరుచుకుంటారా ఒకటైపోయిన తర్వాత అరుపులు కేకలు ఉండవు ఏవే ఏమండి ఉండవు ఆగిపోతాయి యతో వాచో నివర్త అప్రాప్యమనసాహా ఆలోచించండి ఈ క్రియ ఎంతవరకు ఈ శబ్దం ఎంతవరకు ఇద్దరు దగ్గరికి వచ్చేదా ఇద్దరు ఒకటైపోయారనుకోండి ఇంకా లేదు అలాగనే నేను ఏకమై అఖండమై ప్రతిభ భాషించ చైతన్యమైనప్పుడు ఇక నేననే తలంపు అన్నింటినీ కాదు కాదు కాదు కాదు కాదు అని తీసిపారేసి ఆ తలంపు కూడా పడిపోతుంది పడిపోతే జ్ఞానవర్జిత అజ్ఞానహీ నచిత్ ఆ నేను అనే తలంపు కూడా పడిపోయింది అజ్ఞానము పోయింది జ్ఞానము ఎంతవరకు కావాలి అజ్ఞానమున్నంత వరకు జ్ఞానం కావాలి ఇప్పుడు ఇక్కడ సపోజ్ చీకట్లో లైట్ పోయిందనుకోండి టార్చ్ లైట్ తీసేస్తారు ఎంతవరకు ఆ టార్చ్ లైట్ చీకటిని పోంగొడుతుంది కానీ ఎంతవరకు అసలు లైట్ వచ్చేదాకా వచ్చిన తర్వాత ఈ టార్చ్ లైట్ వేసి ఆపేస్తారు అలాగనే నాకు కూడా జ్ఞానం అనేది కావాలి టార్చ్ లైట్ ఎంతవరకు లోపల అజ్ఞానం ఉంది అసలు జ్ఞానం అసలు స్వరూపం నేను దగ్గరికి వెళ్ళిన తర్వాత ఇంకా ఈ భయం అక్కర్లేదు ఇవన్నీ పడేస్తాం